Thank mm -hmm. you. నయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తడీ సిక్స్ ఆత్మ సంస్థితి స్వాత్మదర్శన ఆత్మనిర్ద్వయావర్జిత అజ్ఞానచిత్ తి జాతుమర జ్ఞానవర్జిత అజ్ఞానచిత్ జ్ఞానమస్తి జ్ఞాతుమంతరం prapyate Karma karma kim param, Karma kim కర్మకింపర ఈ ఉపదేశ సారం ఇరవై ఆరు శ్లోకాల్లో అనేకమైనటువంటి సందేహాలు మనకు నివృత్తి అయ్యాయి ఇంకేమన్నా ఒకటి రెండు మిగిలి ఉంటే వాటిని కూడాను క్లియర్ చేస్తూ ఉండరు ఈరోజు స్వామీజీ ఆత్మని గురించి మాకు చెప్పారు ఇప్పుడు ఏ విధమైనటువంటి సందేహం మాకు లేదు కాబట్టి జీవేశ్వరుల మధ్య భేదం అనేటువంటిది కూడాను అర్ధరహితమైన విషయం అనేది కూడాను సహేతుకంగా సలక్షణంగా సశాస్త్రీయంగా సతార్కికంగా అర్థం చేసుకున్నాం అయిపోయింది కాబట్టి ఆత్మ అంటే ఏమిటో మాకు తెలిసిపోయింది ఈశ్వరుడు అంటే ఏమిటో భగవంతుడు అంటే ఏమిటో కూడా తెలిసిపోయింది జ్ఞానం అంటే ఏమిటో కూడా అర్థమైపోయింది కానీ ఇంకొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి ఉండే సందేహం ఏమిటంటే అసలు ఇవన్నీ మాకు బాబు ఇవేమన్నా మాకు అన్నం పెడతాయా లేని ఉద్యోగాలు కొనిస్తాయా లేదన్నా స్కూటీ కొని సింపుల్ అయినా సరే భవనాలు ఏమన్నా ఇస్తాయా ఇవన్నీ మాకెందుకు వీటికి అవసరం మాకేముంది మాకు కావాల్సింది ఒక్కటే మేము సుఖంగా ఉండాలి ఎప్పుడూ సుఖంగా ఉండాలి సర్వవేళలా సుఖంగా ఉండాలి అన్ని కాలాల్లో సుఖంగా ఉండాలి అన్ని ప్రదేశాల్లో సుఖంగా ఉండాలి అది అక్కడ సుఖంగా ఉండడము కూడాను దేశకాల నిమిత్తాలని సంబంధం లేకుండా కాబట్టి పరిస్థితులు మారుతూ ఉండినా నేను సుఖంగా ఉండాలి ఎక్కడున్నా సుఖంగా ఉండాలి ఏ పరిస్థితుల్లో ఉన్నా సుఖంగా ఉండాలి అన్ని చోట్ల అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో నేను సుఖంగా ఉండాలి నాకు అది ఒక్కటే కావాలి స్వామీజీ ఇవన్నీ ఎందుకు నాకు ఈ దేవుడు జీవుడు ఆత్మ జ్ఞానము ఇవన్నీ మీరు ఎంతో శ్రమపడి చెప్పారు మేము కూడా ఎంతో శ్రమపడి అర్థం చేసుకున్నాం మీరు చెప్పారు శ్రమపడి అనే ఏ సందేహం లేదు కానీ చివరి రోజు కనుక ఈరోజు చెప్తున్నా మీరు కూడా శ్రమపడి అర్థం చేసుకుంటు అర్థం చేసుకున్నారు అనే విషయంలో నాకు కూడా ఏ సందేహం లేదు అర్థం కానీ చివరిగా ఇవన్నీ మనకెందుకు మనకు సుఖపడితే చాలు కదా అయితే ఏం కావాలయ్యా నీకు సుఖం కావాలి స్వామీజీ నేను సుఖపడాలి ఈ ప్రపంచంలో నాకు ఇంకేం అవసరం లేదు సరే దానికి ఏమిటి విషయం సుఖపడాలనే అభిప్రాయపడ్డాను కనుక ఈ ఆలోచన నాకే ఉంది కాబట్టి నేను సుఖపడ్డానికి ఈ ప్రపంచంలో ఏవో ఏవో ఏవో ఏవో సాధించి పెట్టుకున్నా ఏవి నేను సాధించిన అది ధనం కావచ్చు లేదా పొలం కావచ్చు లేదా ఆభరణాలు కావచ్చు ఆస్తులు కావచ్చు పదవులు కావచ్చు ఇవన్నీ కూడా నేను ప్రయత్నించి సాధించుకున్నాయి ఎందుకంటే వీటి వల్ల నేను సుఖపడతాను అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ సాధించి పెట్టుకున్నా కానీ ఇవన్నీ పొందిన తరువాత నాకు వస్తున్నటువంటి ఆలోచన ఏమిటంటే ఇవన్నీ వస్తే నేను ఆనందంగా ఉంటాను ఇవన్నీ వస్తే నేను సుఖంగా ఉంటానని అభిప్రాయపడ్డాను కానీ ఇవన్నీ వచ్చిన తరువాత నాలో మళ్ళీ ఒక ప్రశ్న పడుతూ ఉంది ఆ ప్రశ్న ఏంటంటే నేను సుఖంగా ఉండడానికి ఏవైతే కావాలి అని అభిప్రాయపడుతున్నానో అవి ఇవి కావేమో పాయింట్ ఇవి కావేమో ఎందుకని ఇవి వస్తే నేను సుఖపడతామనుకున్నాను శ్రమించి పొందాను ఇవన్నీ కూడా చాలా కష్టపడ్డాను ఏది కష్టపడకపోతే రాదు ఈ ప్రపంచంలో చావు తప్ప మరి ఇంత శ్రమపడి ఇవన్నీ కూడా సాధించి పెట్టుకుంటే వీటి నేను సుఖపడలేకపోతున్నా ఇప్పుడు అదే ప్రశ్న పడుతుంది కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఆశించిన ఫలం రావడం లేదు గనక ఇది నిజమైన సుఖం కాదేమో లేకపోతే సుఖం కలగడానికి ఇంకేదన్నా సాధించాలేమో అనేటువంటి ప్రశ్న పడచ్చు ఇప్పుడు దానికి సమాధానం ఇప్పుడు మనం చూడబోయేటువంటి శ్లోకం ఏంటంటే నాయన నీకు ఇప్పుడు సుఖం కావాలి అవునా అక్కడికే వస్తున్నా అసలు నీ ప్రశ్నకు ఆన్సర్ నేను చెప్పేశాను నువ్వు మళ్ళీ తికమక చేసి ప్రశ్నని ఒక డిఫరెంట్ యాంగిల్లో నా దగ్గర తీసుకొచ్చావు కనుక నేను ఆ కోణంలోనే నీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవానికి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది కానీ ఆ వచ్చినది కూడా నీకు సమాధానం తృప్తిపరచలా నిన్ను ఎట్లాగైతే నువ్వు ప్రయత్నం చేసి పొందినవన్నీ కూడా నీకు సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాయో అట్లాగే నా ఉపన్యాసం కూడా నువ్వు సుఖపడలేకపోతున్నావు అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను నీకేం కావాలి నీకు సుఖం కావాలి అంతేనా దాని అర్థమేంటి స్వామీజీ నాకు సుఖం కావాలి అని మీలో ఎవరడిగినా నేను చెప్పేది ఒకటే నువ్వు సుఖం లేనివాడివి ప్లీజ్ యాక్సెప్ట్ దట్ కాదా నాకు సుఖం కావాలి అని ఎవడైతే అడుగుతున్నాడో ఎవడికైతే అది లేదో వాడే కదా కాబట్టి నాకు సుఖం కావాలి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతున్నావో నువ్వు సుఖం లేనివాడివి అని క్లియర్గా తెలుస్తుంది కాబట్టి నా నాకు సుఖం లేదు కనుక సుఖం కలగడానికి నేను చాలా వాటి వెనుక పడ్డాను అవి వస్త్రాలు కావచ్చు వాహనాలు కావచ్చు గృహాలు కావచ్చు ఏవైనా కావచ్చు అవి నాకు సుఖాన్ని ఇవ్వలేకపోయినాయి కాబట్టి నేను సుఖం లేకుండా ఉన్నాను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నాకు ఇవన్నీ అవసరం లేదు నేను సుఖపడాలి సుఖంగా ఉండాలి దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గరని నాయన ఒక మాట చెప్తున్నాను సుఖం లేని వాడివిగా ఉండడం ఇప్పుడు అలా ఉన్నావని తెలుస్తుంది ఎప్పుడైతే నాకు సుఖం కావాలని నువ్వు అడుగుతూ ఉన్నావో నువ్వు సుఖం లేని వాడివని నాకు తెలిసిపోతుంది నీకు తెలిసిపోతుంది కానీ ఒక్కటి చెప్పు అలా సుఖం లేని ఉండడం నీకు ఇష్టమా ఇష్టమైతే మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను స్వామీజీ సుఖం లేని ఉండడం నాకు ఇష్టం లేదు సుఖం లేనివాడు అంటే ఏంటి సుఖానికి భిన్నంగా ఉండడం సుఖానికి భిన్నంగా ఉండటంటే దుఃఖంగా ఉండడం కాబట్టి దుఃఖంగా ఉండడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు సుఖం లేకుండా ఉండడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అందుకని ఈ సుఖాన్వేషణ చేస్తూ ఉన్నాను నాకు సుఖం కావాలి సుఖం కావాలి అనేటువంటి అన్వేషణ నా దగ్గర నుంచి కదులుతూ ఉంది అయితే ఒక్కటైనా ఒక మాట చెప్తా శ్లోకం స్టార్ట్ చేయలే నేను గుర్తుపెట్టుకో సుఖము దుఃఖము కదా ఈ రెండు నీ అనుభవంలో ఉన్నాయి ఒప్పుకుంటావా నువ్వు సుఖపడినటువంటి సమయాలు ఉన్నాయి దుఃఖపడినటువంటి సమయాలు కూడా ఉన్నాయి నువ్వు సుఖంగా ఉండేటప్పుడు కూడా దుఃఖం వస్తుందేమో అనేటువంటి సమయాలు కూడా ఉన్నాయి కాబట్టి సుఖపడేటప్పుడు కూడా మనిషి నేను అప్పుడప్పుడు చెప్తుంటానే మీకు వాడు డ్రింకు తాగుతూ కూడాను ఇదన్నా కూల్ డ్రింక్ మధ్య ఇట్లా చూస్తూ ఉంటాడు అయిపోతుందేమోనని కాబట్టి అనుభవించేటప్పుడు కూడా అయిపోతుందనే ఆవేదన ఉందే కాబట్టి సుఖాన్ని అనుభవించే సమయంలో కూడాను సుఖం రాకముందేమో ఈ వస్తువు వస్తే సుఖం వస్తుందని అది లభ్యం కావడం కోసంగా శ్రమించడం తీరా వస్తువు వచ్చిన తర్వాత ఇది సుఖాన్ని ఇస్తుంది కానీ ఈ సుఖం ఎంతవరకు ఉంటుందో అనేటువంటి సంశయం ఆ తరువాత అయిపోయిందనుకోండి సుఖం నశించిపోవద్దు ఆ సుఖం నశించినటువంటి స్థితి ఏదో అదే దుఃఖం సుఖం లేనిటువంటి స్థితి ఈ రెండు మన అనుభవాల్లో ఉన్నాయి సుఖము ఉంది దుఃఖము ఉంది కాకపోతే ఈ రెండు మన అనుభవాల్లో ఉన్నాయి కనుక ఇంతకీ బాబు ఒక ఒక్క మాట చెప్పు నీ స్వరూపం సుఖమా దుఃఖమా ఇస్ ద క్వశ్చన్ ఎందుకంటే రెండు ఉన్నాయి నీ అనుభవాల్లో నువ్వే చెబుతున్నావు నేను సుఖపడినటువంటి సమయాలు ఉన్నాయి నేను దుఃఖపడినటువంటి సమయాలు కూడా ఉన్నాయి అయితే ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండిట్లో నీ స్వరూపం సుఖమా దుఃఖమా చెప్పు ఏ ఒక్కటైనా కూడాను రెండవది అయ్యేందుకు అవకాశం లేదు క్లియర్నా సుఖమే కనుక నీ స్వభావం అయితే దుఃఖము నీ స్వభావం కాకూడదు ఎందుకంటే దానికన్నా వ్యతిరేక్తమైంది కనుక ఒకవేళ దుఃఖం కనుక నీ స్వభావం అయ్యేటట్లయితే సుఖం నీ స్వభావం అయ్యేందుకు అవకాశం లేదు ఇంతకీ ఏంటి అనేది ఎందుకంటే ఏదైతే మన స్వభావంగా ఉంటుందో అది మన స్వరూపంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మన స్వభావం ఏదో అది మన స్వరూపం స్వభావం గనక పోతే స్వరూపం పోతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వభావం పోతే స్వరూపం పోతుంది ఉదాహరణకి పంచదార తీసుకున్నాం అనుకోండి పంచదార ఎట్లా ఉంటుంది తీయగా ఉంటుంది కాబట్టి తీయగా ఉండడం అనేటువంటిది పంచదార యొక్క స్వభావం క్లియర్నా ఒకవేళ ఏదైనా ఒక మనం ఒక రసాయనిక చర్య ద్వారా ఆ పంచదారలో ఉండేటువంటి తీపిని వేరు చేసేసాం అనుకోండి అప్పుడు దాన్ని పంచదారని మీరు అంటారా చెప్పండి ఇప్పుడు ఏదో విధంగా పంచదారలో ఉండేటువంటి తీయదనాన్ని వేరు చేసేసాం ఏదో కెమికల్ యాడ్ చేసి వేరు చేసేసాం ఇప్పుడు ఆ ముద్దు ఉంది పంచదార కానీ తీయగలేదు అప్పుడు దాన్ని మీరు పంచదార అంటారా అంటున్నాను నేను ఎందుకనరు అది పాయింట్ ఏ దాని స్వభావం పోయింది కదా స్వరూపం పోయింది క్లియర్ స్వభావం ఎప్పుడైతే పోయిందో స్వరూపం పోయింది అట్లాగే అగ్ని ఉంది వేడి అనేటువంటిది హీట్ ఏదైతే ఉందో అది అగ్ని యొక్క స్వభావం అదే అగ్నిని మనం నీళ్లు పోసి ఆర్పేసాం అనుకోండి అప్పుడు దాని అగ్ని అంటారా ఎవరైనా లే బొగ్గు ఎందుకని వేడిగా ఉండడం అనేటువంటిది అగ్ని యొక్క స్వభావం ఎప్పుడైతే ఆ వేడిని అది కోల్పోయిందో ఇంకా దాన్ని అగ్ని అవకాశం లేదు చల్లగా ఉంది కనుక బొగ్గు పిలిచినా కూడా పిలుచుకోవచ్చు కాబట్టి దీన్ని బట్టి మనకు ఒకటే అర్థం అవుతుంది ఈ టూ ఎగ్జాంపుల్స్ చాలు ఏదైతే మన స్వభావంగా ఉంటుందో అది మన స్వరూపంగా ఉంటుంది స్వభావమే కనుక పోతే స్వరూపం పోతుంది క్లియర్ ఇంకేమన్నా ఉంది ఇప్పుడు ఇంతకీ మన స్వరూపం ఏది అనేది ప్రశ్నే ఏదైతే మనకు స్వరూపంగా ఉంటుందో నాయన అది మనకు భారం కాకూడదు ఎప్పుడు అవునా అది మంచి చెడు అనేది వేరే విషయం స్వరూపం భారం కాకూడదు బాధను కలిగించకూడదు స్వరూపం బాధను కలిగిస్తుందే ఎందుకని అది మన స్వరూపమే కదా మన స్వభావం ఇప్పుడు పాములో విషం ఉంది ఇది చూడండి ఎట్లుందో తమా పాములో విషం ఉంది కదా ఆ పాములో ఉండేటువంటి విషయం ఓ విషం పాముకు ఏ విధమైన హాని చేయడం లేదు ఒప్పుకుంటారా ఎందుకన్నా తెలుసా దాని స్వభావం గనక అదే విషం గనక మన దేహంలో కనుక ఎక్కిందంటే మన ప్రాణం తీస్తూ ఉంది కాబట్టి ఏ విషమైతే పాములో ఉంటే దానికి హాని కలగడం లేదో హాని కలగకపోవడానికి కారణం అదే ఏంటి అది దాని స్వభావము దాంట్లో విషం ఉంది అది దాని స్వభావం కనుక అదే స్వరూపంగా మారింది కాబట్టి విషం ఉన్నా కూడాను దానికి ఏ బాధ లేదు కాబట్టి స్వరూపం ఏదైతే ఉంటుందో దానివల్ల మనకు బాధ కలగకూడదు భారం అనేటువంటిది ఉండకూడదు అదే స్వరూపం అంటారు లేకపోతే స్వరూపం కాదు క్లియర్నా ఇప్పుడు చెప్పండి మీ స్వరూపం సుఖమా దుఃఖమా అది విషయం కిం స్వరూపం ఒకవేళ మీ స్వరూపం కనుక దుఃఖమైతే యు విల్ బి వెరీ హ్యాపీ దుఃఖంతో ఆనందంగా ఉండగలరు మీ సుఖం సుఖం కనుక మీ స్వరూపమైతే ఆనందంగా ఉండగలరు ఇప్పుడు దీన్ని బట్టి ఈ మాత్రం ఇంట్రడక్షన్తో నాకు ఒక మాట చెప్పండి మీ స్వరూపం సుఖమా దుఃఖమా దుఃఖమా సుఖమా నన్ను అడిగింది నువ్వు క్వశ్చన్ స్వామీజీ నాకు ఇవన్నీ ఏమొద్దు సుఖం కావాల క్యా బాధ ఇప్పుడు నీ దగ్గరే చెప్పించాను నేను నువ్వే అంటున్నావు నీ స్వరూపం ఏమిటంటే సుఖమని మళ్ళీ నన్ను ఎందుకు అడిగావు ఏదో కన్ఫ్యూజన్ ఉంది ఏదో కన్ఫ్యూజన్ ఉంది స్వరూపం విషయంలో కన్ఫ్యూజన్ ఉంది అది కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ం స్వీత్యాత్మదర్శనే భవా పూర్ణచిత్కం కం స్వీతి ఆత్మదర్శనే అవ్యయావ ఆపూర్ణిత్సుకం కం స్వీత్యాత్మర్శనే అవ్యయా భవ ఆపూర్ణచిత్సకం ూపం ఇది ముందు శ్లోకం అర్థం చేసుకోండి కిం స్వరూపం నా స్వరూపమేమిటి ఇది అని కనుక మనం ప్రారంభం చేస్తే ప్రశ్నించి ఆత్మదర్శనే నేనేమిటి నా స్వరూపమేమిటి అని కనుక ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఏంటంటే ఆత్మదర్శనము ఇప్పుడు ఆత్మదర్శనం అంటే ఏంటో మీకు తెలుసు కదా అదే దీంట్లో కూడా జరిగేది నా స్వరూపం ఏమిటని కనుక నువ్వు ప్రయత్నం ఆత్మ ఆత్మదర్శనం జరుగుతుంది కదా మరి ఆత్మ ఆత్మదర్శనం అన్నప్పుడు దాని స్వరూపం ఏమిటి స్వామీజీ మన స్వరూపం ఆత్మదర్శనము అది ఏంటది అవ్యయ ఫస్ట్ పాయింట్ అవ్యయ ఒకటి అభవః ఆపూర్ణ చిత్సుకం నాలుగు అవ్యయ అభవ ఆపూర్ణ చిత్సుకం అర్థమవుతుంది నీ ప్రశ్నకు సమాధానం దాంట్లోనే ఉంది లాస్ట్లో సుఖం అవ్యయ అభవ ఆపూర్ణ చిత్సుఖం సుఖం అది నీ క్వశ్చన్ నేను సుఖపడాలి కాబట్టి నాకు ఇవన్నీ అవసరం లేదు నేను సుఖపడేటువంటిది ఏదో చెప్పు అని అడిగావు కదా వస్తుంది ఇది దాంట్లోనే ఉంది కాబట్టి నా స్వరూపం ఏమిటి అని కనుక నువ్వు ప్రశ్నిస్తే ఆత్మే నీ స్వరూపము ఆత్మ దర్శనం అవుతుంది ఇక్కడ దర్శనం అంటే ఏంటి ఆయన జ్ఞానం జ్ఞానపూరితంగా దర్శనం అవుతుంది అంటే సాక్షాత్కృతం అది సాక్షాత్కారం అంటే సాక్షాత్కృతం అంటే దర్శనం అంటే ద్రష్ట దృశ్యము దర్శనము అనే మూడు కాదు మూడు కనుక ఉన్నాయి అంటే అది మళ్ళీ ద్వైతం అయిపోతుంది కాబట్టి ద్రష్ట దృశ్యము దర్శనము లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అంత తానుగా ఉండేటువంటి జ్ఞానం జ్ఞాతృజ్ఞేయ జ్ఞాన అమలు జ్ఞానములు మూడు ఏవైతే ఉన్నాయో అవన్నీ తానే ఏకీకృతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే దర్శనం అని ఇంతకుముందు మనం క్లియర్గా తెలుసుకున్నాం ఇంకా మీకు సందేహం లేదనుకుంటున్నాను దాని విషయంలో కదా ఆత్మదర్శనం అవ్యయ అభవ ఆపూర్ణ చిత్సుకం కాబట్టి దాని యొక్క స్వరూపం ఏమిటంటే ఈ నాలుగుగా తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి కిం స్వరూపం ఇది నా స్వరూపం ఏమిటి స్వామీజీ అని అంటే ఇదో ఒక మాట చెప్తుంది ఏంటి నీ స్వరూపం కిం స్వరూపం ఇతి అంతవరకే తర్వాత చెప్తాను మిగతాయి కిం స్వరూపం ఇది కిం ఇతి అని అంటే నా స్వరూపం ఏమిటి ఇప్పుడు ను లేచి స్వామీజీ నా స్వరూపం దుఃఖము అని నువ్వు అన్నావనుకో అది సత్యమా అని నేను అడుగుతా చెప్పండి దుఃఖం నీ యొక్క స్వభావమా ఎందుకు కాదు అదే గనక నువ్వు నీ స్వభావం అయితే దుఃఖము గనక నీ స్వభావం అయితే దాని నుండి విడిపడాలి అని నువ్వు అనుకోవు ఎందుకని స్వభావం కదా అది మంచి అచ్చ కాదు ఆయన బాగా అర్థం చేసుకోండి అందుకనే నేను తేలి ఎగ్జాంపుల్ ఇచ్చాను లేదు పాము ఎగ్జాంపుల్ ఇచ్చాను పాములో ఉండేటువంటిది విషమే అయినా అది చెడు అని నువ్వనచ్చు అది వేరే విషయం పాముకు మంచే కాబట్టి మంచి చెడుల సమస్య కాది ఏదైతే స్వరూపం అది బాధను కలిగించదు పాములో ఉండేటువంటి విషము పాముకు బాధను కలిగించడం లేదు దుఃఖమే కనుక నీ స్వరూపం అయ్యేటట్లయితే దుఃఖమే కనుక నీ స్వభావం అయితే ఏదైతే స్వభావంగా ఉంటుందో అదే స్వరూపంగా ఉంటుంది కనుక దుఃఖము నీ స్వభావంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు దుఃఖం వస్తే అప్పుడు ఆనందంగా ఉంటావు లేబట్టి నేను శాడిస్ట్ అయిపోవడం మంచిది అనుకుంటాడు అప్పుడు ఎందుకని ఎప్పుడు ఏడుస్తూనే ఉండొచ్చు వారు ఏడవడమే కాకుండా ఇతరులను కూడా ఏడిపిస్తూ ఉండొచ్చు శాడిస్ట్ లేనా కాబట్టి దుఃఖమే కనుక నీ స్వరూపం అయ్యేటట్లయితే దాన్ని వదులుకోవాలని నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయవు ప్రియంగా అనుభవిస్తావు దుఃఖాన్ని అని నువ్వు ఎప్పుడు అనుకోవు అనుకుంటావా అనుకో ఎప్పుడైతే దుఃఖం నీ యొక్క స్వభావం కాదని తెలుస్తూ ఉందో ఎందుకని అదే స్వభావం కనుక అయితే దుఃఖం మన కష్టాన్ని కలిగించదు నాయన క్లియర్ ఒక్కొక్క పాయింట్ క్లియర్గా పెట్టుకోండి మనసులో ఇప్పటివరకు ఎట్లన్నారో అట్లాగే దుఃఖం కనుక మన స్వభావం అయితే అది మన కష్టాన్ని కలిగించదు కాబట్టి ఎప్పుడైతే అది కష్టాన్ని కలిగిస్తూ ఉందో అది మన స్వభావం కాదు దానికి భిన్నంగా ఉండేది ఏదో అది మన స్వభావం అయి ఉండాలి దుఃఖం మన కష్టాన్ని కల్పిస్తూ గనక దుఃఖం మనకు స్వభావం కానీ కాదు అప్పుడు ఏది మన స్వభావం సుఖం క్లీ సుఖం మన స్వభావం దానికి ఎక్కడైతే మనకు అవాంతరాలు వస్తూ ఉంటాయో అక్కడంతా మనం ఆలోచిస్తూ ఉంటాం అంటే సుఖం పోయి కనుక దుఃఖం వస్తూ ఉంటాయి అది ఎంత చిన్నదైనా కావచ్చు ను పోతూ పోతూ పోతూ ఉన్నావు ముళ్ళు గుచ్చుకున్నది ముందుకు పోలేవు ఆగి ము తీసుకొని తర్వాత ముందుకు పోతావు ఎందుకని ఖాళీలో ముళ్ళు గుచ్చుకోవడం ఏదైతే ఉందో అది నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది కనుక దుఃఖాన్ని తొలగించుకొని నువ్వు ముందుకు ప్రయాణం కొనసాగిస్తావు నీ షూలో మధ్యలో ఒక్క రాయి పడింది అనుకోండి నడవలేడు మనిషి ఆగి షూని తీసి రాయిని పడేసి షూ వేసుకొని మళ్ళీ పోతాడు ఎందుకని ఆ మాత్రం దుఃఖాన్ని కూడాను సహించలేకపోతున్నాం ఎక్కడైతే కష్టం వస్తుందో ఆ కష్టం వచ్చినటువంటి చోట ఆ కష్టాన్ని దూరం చేసుకొని మనం పోతూ ఉన్నాము దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కష్టం ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా ఎలా వచ్చినా దాన్ని భరించలేకపోతూ ఉన్నాం గనక అది నా స్వరూపం అయ్యేందుకు అవకాశం లేదు అదే గనక నా స్వరూపం గనకైతే విషాన్ని పాపం ఎట్లాగైతే అట్లాగే నేను దుఃఖాన్ని భరించగలిగి ఉండేటువంటి వాణ్ణి అలా భరించలేకపోతున్నాను కనుక దుఃఖం నా స్వభావం కాదు కాబట్టి అది నా స్వరూపం అయ్యేందుకు అవకాశం లేదు కిం స్వరూపమితి ఎప్పుడైతే అది నా స్వభావం కాదు దానికి భిన్నమైంది ఏదో అదే నా స్వభావం అయి అదేంటది సుఖం అదేంటది సుఖం స్వామీజీ ఆ సుఖమే మేం చెప్పేది కూడా ఆ సుఖం కోసమే ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచంలో ఉండే వస్తువులను పోగు చేసుకుంటున్నాం ప్రపంచంలో ధనాన్ని పోగు చేసుకుంటూ ఉన్నాం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులను సాధించుకుంటూ ఉన్నాం ప్రపంచంలో పదవులను సంపాదించుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము అంటే ఆ సుఖం కోసమే కానీ వాటి వల్ల రావడం లేదని తెలుసుకున్నాం అందుకని కిమ్ స్వరూపం అన్నాం ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏమని నీ స్వరూపం సుఖమే అని తెలిసిపోయింది కదా నీ స్వరూపం సుఖమని తెలిసినప్పుడు ఇంకా నీకు దుఃఖమేముంది నీకు దుఃఖమేముంది చెప్పు ఉంది లేదా ఉండబట్టేగా సార్ నన్ను అడిగింది ఫస్ట్లోనే అన్నాను కదా నాకు సుఖం కావాలని నువ్వు అన్నప్పుడే నువ్వు సుఖంగా లేవు అని నేను అన్నాను కదా దుఃఖంలో ఉన్నావు అందుకనే సుఖం కావాలనుకుంటున్నావని ఇప్పుడు ఈ మాత్రం డిస్కషన్లో మనకు అర్థమైంది ఏంటంటే నువ్వు సుఖమే నువ్వు సుఖమని నీకు తెలిసిపోయింది కదా నీకు ఎంత ఎక్కడ డౌట్ ఉందా మరి ఎందుకు దుఃఖం వచ్చి ఎందుకు వచ్చింది నీకు చెప్పనా అజ్ఞానం చేత వచ్చింది అజ్ఞానం చేత నేను దుఃఖి అనుకుంటున్నాడు యాక్చువల్గా ఈ సుఖి నీవు సుఖస్వరూపుడివైనా అహం దుఖి నేను దుఃఖిని అనుకుంటున్నాడు ఎందుకని అజ్ఞానం చేత ఏం అజ్ఞానం ఏదో జ్ఞానం లేకపోవడం అజ్ఞానం అంటే ఏ జ్ఞానం అంతే నేను సుఖిని సుఖస్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల నేను దుఃఖిని అనుకుంటూ ఉన్నాడు కాబట్టి అజ్ఞానమే ప్రధానమైనటువంటి కారణంగా మనకు కనిపిస్తుంది కాబట్టి సుఖం కోసం నేను ఎందుకు ప్రయత్నిస్తున్నానంటే నేను దుఃఖీ దుఃఖంలో ఉండేటువంటి వాడిని ఇది ఎలా కలిగింది స్వామీజీ నీకు అయ్యా నాకు అజ్ఞానం ఉండడం చేత సరేనా ఇప్పుడు నువ్వు చేసే పని ఏంటి అన్నమాట చదవండి చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను నేను కాబట్టి నీ స్వరూపం ఏంటని ప్రయత్నం చేశాము కొద్దిపాటి ఇంట్రొడక్షన్తోనే నీ స్వరూపం సుఖమని తేలిపోయింది ను సుఖమన్న తర్వాత మళ్ళీ సుఖాన్ని కోరేది ఏంటి నువ్వే సుఖం కదా నువ్వు సుఖమై ఉండి సుఖాన్ని కోరుతున్నావు అంటే ఇది ఎట్లా ఉందంటే పంచదార తీయదనం కావాలని లడ్డును పోయి ఆలింగనం చేసుకున్నట్టుంది ఓసే నీ దుంపదేగా అసలు లడ్డులో లేదే తీపి నీ వల్లనే లడ్డుకు తీపి వచ్చింది పిచ్చిదన క్లియర్నా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి జ్ఞవల్క మహర్షి నీవు నీకు ప్రియం గనుకనే ప్రియంగా కనపడతా ఉంది కారణం ఏంటో తెలుసా సుఖస్వరూపుడివి నీవే గనక ఆత్మరస్తు కాయ సర్వం ప్రియం భవతి కాబట్టి అజ్ఞానం అనేటువంటిది నా స్వరూపం కాని కాదు నేను అజ్ఞానంలో ఉండొచ్చు ఇది చూడండి తమాషా అజ్ఞానం నా స్వరూపం కాదు నేను అజ్ఞానంలో ఉండొచ్చు ఎందుకని అజ్ఞానంతోనే పుట్టాను సార్ నాకు పుట్టుకతోనే అజ్ఞానం ఉంది అసలు తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు మా అమ్మ ఎత్తుకోనుంటే కొంత టైం వచ్చినప్పుడు కూడాను మా నాన్న దగ్గరకు వచ్చే అంటే నేను ఇటు తిరిగాను ఎందుకంటే అమ్మతోనే సంబంధం కానీ ఆ ఈడియట్తో కాదు సరేనా అప్పుడు ఆయన ఇటు తిరిగి నా పక్కకి వచ్చిన ఇటు తిరిగి అప్పుడు అమ్మ చెప్పింది నాన్న నాయన డాడీరా ఎవరో డాడీ అమ్మ చెప్తే తెలిసింది ఈ డాడు మ్యాడు ఇవన్నీ అంతకుముందు తెలియలే కాబట్టి పుట్టుకతోనే నేను అజ్ఞానంతో పుట్టాను తల్లిదండ్రుల విషయంలోనే నాకు అజ్ఞానం ఉంది ప్రపంచానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో నాకు అజ్ఞానం ఉంది అందుకని జ్ఞానాభిలాష ఎందుకు వస్తుందో తెలుసా నాకు అజ్ఞానం సహజంగానే ఉన్నట్టు కనపడుతుంది కనుక ప్రతి విషయంలో ఇది ఏమిటి అది ఏమిటి అది ఏమిటి ఇప్పుడు మార్కెట్కి పోతే వెయ్యి అడుగుతాం మనం కంప్యూటర్ మనం ముందు పెడితే వెయ్యి అడుగుతాం ఇదేంది అదేంది అదేంది ఇదేంటి అని అర్థమవుతుంది కాబట్టి ఇవంతా వీటికి సంబంధించినటువంటి అజ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి అజ్ఞానాన్ని ప్రశ్నించి ఇది ఏమిటి అని అడిగి తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి అజ్ఞానాన్ని గురించి పట్టించుకోకపోతే ప్రశ్నించవలసిన అవసరం లేదు కాబట్టి ఏది నాకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అక్కడ కూడా నా స్వరూపం తెలుస్తా ఉంది ఏమని జ్ఞానం కిం స్వరూపం ఇది జ్ఞానం జ్ఞానమే నా స్వరూపం కనుక జ్ఞానాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నా ఒకవేళ అజ్ఞానమే ఉండొచ్చు దానికి సంబంధించి కానీ జ్ఞానం కలగాల జ్ఞానం కలగకపోతే ఉండకపోతున్నా ఉండలేకపోతున్నాను అదే అజ్ఞానం ఉంటే నేను పట్టించుకోవడం లేదు కాబట్టి జ్ఞానం నాకు కావాలి అది నా స్వరూపంగా తెలుస్తుంది ఎక్కడైనా పది మంది గుమిగూడు ఉన్నారనుకోండి మనం పోతూ ఉన్నాం చాలా అవసరమైన పని ఉంది పది మంది గుమ్మిగూడి ఉన్నారు వెంటనే మనం సైకిల్ మీద పోతూ ఆపి స్కూటర్ మీద పోతూ ఆపి దిగి అక్కడికి వెళ్ళి ఏం సార్ ఏం జరిగింది ఏం జరిగింది ఏదో జరుగుతుంది ఒక మాట చెప్తాను అంటారా ప్రపంచంలో ఏం జరిగినా నీకు ఒరిగేది లేదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ప్రపంచంలో ఏం జరిగినా నీకు ఒరిగేది లేదు దట్ ఈస్ ఉపదేశ సారం అందువల్ల హు కోహం మహం కహ నేనెవరు నీ విషయం ముందు తెలుసుకోవా ఇప్పుడు ఆడిపోయాడు ఏం చేస్తాడు తెలుసుకొని ఇప్పటి వరకు ఎన్నో తెలుసుకున్నాం కదా మనం చీపురు దగ్గర నుంచే చీపురు కూడా తెలియదు కదా ఆయన చిన్నప్పుడు అమ్మ కదా చెప్పేది ఆయన ఆ చూపురు అంటే అక్కకి చెప్తూ ఉంది నేను ఆ చీపురుడు తీసుకుని చిమ్ము అంటే ఆ ఆ చీపురు తీసుకున్నప్పుడు ఇంకా చిన్న బిడ్డ ఉండాల ఇంట్లో ఓహో దీన్ని చీపురు అంటారా అది జ్ఞానం కాబట్టి ప్రతి ఒక్క విషయానికి సంబంధించి మనకు అజ్ఞానమే ఉంది జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అజ్ఞానం పోతూ ఉంది ఈ విధంగా అయింది కాబట్టి అక్కడ అంతమంది జేరుంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పోయాడు గుమి గూడారు చాలామంది ఇంతకే ప్రాణం ఉందా లేదా అంటున్నారు ఇతను అడిగాడు ఏంటండి ఏంటండి యాక్సిడెంట్ అయిందండి యాక్సిడెంట్ అయింది ఇప్పుడే అది ఆడు పెట్టారు చూసారా ఆ లారీ అండి లారీ కిందనే పడిపోయింది చాలా స్పీడ్గా వచ్చాడండి లారీ వాడు అంత కొంత అంటున్నారు ప్రాణం ఉందా పోయింది చూడండి నీళ్లు తీసుకొని రండి అని అంటూ ఉంటే వీడెవరో తెలుసా టీవీ రిపోర్టరు ఎవరు హీరో హీరో ఆఫ్ దిస్ అనిక్ అప్పుడు టీవీ రిపోర్టర్ ఇతను తొందరగా గనక దీన్ని గనక ఇప్పుడు ఇమీడియట్గా పోతా ఉంది న్యూస్ బ్రేకింగ్ న్యూస్ దాని పేరేంటి తలలు బ్రేక్ అయ్యా అప్పుడు బ్రేకింగ్ న్యూస్ దానికి ఇచ్చేస్తే మన ఛానల్కి మంచి పేరు వస్తుంది మన వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తారు ఒక ఇంక్రిమెంట్ కూడా వస్తుందని పరిగెత్తుకుంటూ పోయాడు ఎటుపోవడానికి లేదు జనం చుట్టేసి ఉంటారు అప్పుడు ఒక్కసారి అరిచాడు సార్ ఆ చచ్చిపోయింది ఎవరో కాదు సార్ మా ఫాదర్ సార్ ఎవరో కాదు సార్ చచ్చిపోయింది హీస్ మై ఫాదర్ అనగానే అందరూ దారిచ్చేశారు లోపలికి వెళ్ళిపోయాడు లేకపోతే తెలియదు ఎవరు అని తీరా పోయేటప్పటికి చచ్చిపోయింది మాత్రం వాస్తవమే కానీ ఎవరు తెలుసా డిదే గాడిదే సార్ తెలివి సార్ ఇదంతా ఇదే తెలివే టూ క్లవరైనా అర్థమవుతుంది ఇప్పుడు అందరు చూశారు ఒక్కసారి ఈ చచ్చిపోయిన ఆయన కొడుకు ఎట్లా మాట్లాడాడు అతనికి మాటలు రావే ఇంతకు వచ్చింది ఎవరు అని ఒకడు అన్నాడు అప్పుడు అందరు కలిసి ఏం చెప్పారు తెలుసా చెప్పండి నేను అనలేదు అర్థమవుతోంది ఐమ్ నాట్ రెస్పాన్సిబుల్ నేన మీరందరూ అన్నారు చూచారా అది తమాషా కాబట్టి ఏదో ఏదో తెలుసుకోవాలని ప్రపంచంలోకి వెళ్ళి ఏవేవో తెలుసుకొని భంగపడడం తప్ప భంగపడడం తప్ప దుఃఖానికి గురి కావడం తప్ప అవమానాల పాలుగాలడం తప్ప ఈ ప్రపంచంలో ఇన్ని తెలుసుకొని జీఎస్టీతో సహా ఏమి సాధించా చెప్పని నేను అడుగుతున్నా ఏమి లేదు ఎందుకో తెలుసా ఎన్ని నువ్వు తెలుసుకున్నా నీకన్నా అన్యంగా ఉండేటివే నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు నువ్వు అడిగేది ప్రశ్న ఏంటి తెలుసా నన్ను నాకు సుఖం ఎట్లా అడుగుతున్నావు అంతేకాని ప్రపంచానికి సుఖం ఎట్లని నువ్వు నన్ను అడగలేదు నాకు సుఖం ఎట్లాగలుగుతుంది స్వామిజారి నువ్వు అడిగినప్పుడు నీ నువ్వు ప్రధానమైనటువంటి విషయం నీ మీద కేంద్రీకృతం ఉంది ఆ విషయం అంతా కూడాను కాబట్టి ఇప్పుడు చూస్తే అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నావే కానీ ఇలా భంగపడుతూ ఉన్నావే కానీ ఇలా బాధపడుతూ ఉన్నావే కానీ ఇన్ని తెలుసుకొని నువ్వెక్కడా సుఖపడలేకపోతున్నావు గనక ఇప్పుడు అడుగుతున్నావు కిం స్వరూపం ఇది కాబట్టి ప్రపంచం ఎలా ఉన్నా దాన్ని తెలుసుకొని నువ్వు సాధించేది నువ్వు ఏమిటో నీకు తెలియాలి ఓకే నువ్వెవరు ఉపదేశారం ప్రకారం చెప్పండి నువ్వెవరు ఆత్మే కదా ఏనాయినా నీ స్వరూపం ఏమిటి అంటున్నావు అవ్యయ అభవ అపూర్ణ చిత్సుకం ఇది నీ స్వరూపం సార్ ఇప్పుడు వచ్చేస్తుంది ఆన్సర్ కదా ఎట్లాగంటే అవ్యయ ఫస్ట్ పాయింట్ నీ స్వరూపం చెప్తున్నాను అవ్యయ అంటే అస్సవ్యవహ అస్య వ్యయ వినాశో వికారో నవిద్యతే ఇతి. వ్యయం అంటే నశింపు కదా అస్స దాని యొక్క అస్స వ్యయ వినాశో వికారో నవిద్యతే ఇతి. దానికి వినాశం లేదు సార్ అందువల్ల అది అవ్యయమైంది దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు నీ స్వరూపం మారేది కాదు నీ స్వరూపం ఆత్మ అని అన్నావు గనక ఆత్మ మారేది కాదు దాంట్లో మార్పు లేదు వికారం లేదు చేంజ్ లేదు మాడిఫికేషన్ లేదు డిక్లైన్ వినాశము లేదు కదా ఇప్పుడు దేహం ఉంది దీంట్లో వికారం ఉంది కారణం ఏంటంటే షడ్భావ వికార అది పుట్టింది అస్థి జాయతే వర్ధతే విపరణమితే అపక్షీయతే వినశ్యతి ఇది షడ్ భావ వికారవత స్థూల శరీరం కాబట్టి ఈ ఆరు వికారాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి వికారం ఉంది దేహం అయితే అట్లాగే మనసు అనుకోండి అది మార్పు చెందుతూ ఉంది మాడిఫికేషన్ ఉంది మనసులో వృత్తులు మారుతూ ఉన్నాయి ఏ ఒక వృత్తి మరొక వృత్తి కాదు అనేకమైనటువంటి వృత్తులు నీ మనసులో కదులుతూ ఉన్నాయి ఒక వృత్తి మరొక వృత్తి అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి వృత్తులు మార్పు చెందుతూ ఉన్నాయి కనుక మనసు మార్పు చెందుతూ ఉంది దేహం మార్పు చెందుతూ ఉంది చివరికి దేహం ఒక దశలో నశించిపోతుంది దాన్ని తీసుకెళ్ళి తగలపెట్టేస్తారు లేదా పూడ్చిపెట్టేస్తారు పిడికిడు బూడిదిగా మారిపోతుంది లేదా మట్టిలో మట్టిగా కలిసిపోతుంది జస్ట్ ఈ ఈ వ్యవహారాలన్నీ కూడా ఈ వికారాలు దానికి లేవు దే ఇట్ ఈస్ అవ్యయ నవ్యయ ఇది అస వ్యయ వినాశో న విద్యతే అవ్యయ ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి అది అవ్యయం గనక సీ ది పాయింట్ నీకు దానివల్ల కలిగే సుఖం కూడా ఎలా ఉంటుంది నాయన ఎస్ అవ్యయంగానే ఉంటుంది ఎందుకని ఇక్కడ మనకు సుఖాలు కలుగుతూ ఉన్నాయి మొదట అన్నాం సుఖము మన అనుభవంలో ఉంది దుఃఖము మన అనుభవంలో ఉంది ఇట్లే కానీ ఈ సుఖ దుఃఖాలు ఉన్నాయో అవి వచ్చిపోతూ ఉన్నాయి సుఖం వస్తుంది ఒక కారణంగా ఆ తర్వాత కారణం పోతే సుఖం పోదు అందుకని నైమిత్తిక సుఖాలు అన్నావు అంటే ఒక నిమిత్తంగా వస్తాయి ఒక కారణంగా వస్తాయి నిమిత్తాపాయే నైమిత్తికపాయ ఎప్పుడైతే నిమిత్తం పోతుందో ఏ కారణం వల్ల నీకు సుఖం కలిగిందో ఆ కారణం పోతే నీ సుఖం పోతుంది అందువల్ల ఇది నిమిత్తంగా పోయేది కనుక నిమిత్త సుఖం నైమిత్తిక సుఖం నిమిత్తాపాయే నైమిత్తికపాయ ఛత్రోపాయే ఛాయోపాయ కాబట్టి ఎండలో పోతూ ఉన్నావు గొడుగు వేసుకున్నావు ఈ గొడుగు గనక పోతే ఛత్ర అపాయే ఛత్రోపాయే ఛత్ర అపాయే చాయోపాయ ఛాయ అపాయ కాబట్టి నీడ కూడా లేకుండా పోతుంది నీకు ఎందుకని నీవు నీడలో పోతూ ఉన్నావు హాయిగా ఉన్నావు ఆ నీడ కలగడం అనడానికి కారణమైనటువంటిది గొడుగు గనక గొడుగు ఎప్పుడైతే పోయిందో నీడ పోయింది కాబట్టి ఒక వస్తువు నుంచి గనక నీకు సుఖం కనుక వచ్చేటట్లయితే ఒక విషయం నుండి కనుక నీకు సుఖం వచ్చేటట్లయితే ఒక వ్యక్తి నుంచి సుఖం వచ్చేటట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ కొద్ది డీప్గా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ వ్యక్తి ఉన్నంతవరకే నీకు సుఖం సుఖాన్ని ఇచ్చేది దుఃఖాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు ఎవరైతే మనకు సుఖాన్ని ఇస్తారో ప్రాణతుల్యంగా ఉంటారో వాళ్లే మనకు దూరం అయితే ఏ కారణం చేతనైనా ఆ కారణం మృత్యువు కావచ్చు లేదా తాత్కాలికమైన అపార్థాలు కావచ్చు ఆ వ్యక్తి దూరమైనప్పుడు మనం గెలగెల గెలగెల గెలగేలా కొట్టుకుంటావు ఎందుకని నాకు సుఖమిచ్చేది దూరమైపోయిందని ఇప్పుడు చెప్పండి నేను అడుగుతున్నా ఇంతకుముందు నీకు అది సుఖమిచ్చింది కరెక్టేనా కాదు ఎందుకని దానివల్ల సుఖం వచ్చింది కనుక నిమిత్తంగా అది పోతే సుఖం పోతుంది కానీ నువ్వు అడిగేది అటువంటి సుఖం కాదని అనుకుంటున్నా నేను ఎప్పుడు ఉండే సుఖం నీకు కావాలి అన్ని కాలాల్లో ఉండే సుఖం కావాలి అన్ని ప్రదేశాల్లో ఉండే సుఖం కావాలి అన్ని పరిస్థితుల్లో ఉండేటువంటి సుఖం నువ్వు కోరుకుంటూ ఉన్నావు అందువల్ల కిం స్వరూపం ఇది ఆత్మ దర్శనే ఆత్మ యొక్క స్వభావం ఏంటని చూసినప్పుడు అవ్యయ నంబర్ వన్ నెక్స్ట్ నెంబర్ టూ అభవ భవ అంటే పుట్టుక అభవః అంటే పుట్టనిది కాబట్టి ఈ ఆత్మ పుట్టేది కాదు పుట్టనిది ఎందుకు పుట్టేది కాదు పుడితే అంతే ప్రతిదీ లాజికల్గా పోండి ఇప్పుడు వరకు ఎట్లా అర్థం చేసుకున్నారు అంతే శృతి మందిరం ఉంది సపరేట్ అండర్స్టాండింగ్ కాబట్టి ఎవరన్నా ఏమయ్యా పుడితే పుడితే చస్సదయ్యా ఎందుకని పుట్టింది ఏదైనా పోవలసిందే కారణం కాలంలో పుట్టింది కనుక సింపుల్ సశాస్త్రీయంగా ఉండాలి మనసులో కాబట్టి అది పుట్టింది అంటే అది నశించే అవకాశం ఉంటుంది కానీ ఆత్మ నశించేటువంటిది కాదు గనక నశించని ఆత్మ వల్ల నీకు ఏర్పడేటువంటి సుఖం ఏదైతే ఉందో అది నశిస్తుందే నశించదు అదే కదా నువ్వు కోటిది నన్ను ఉపన్యాసం ముందు నువ్వు అడిగింది అదే కదా ఆయన స్వామీజీ నాకు అటువంటి సుఖం కావాలి ఇదిగో నువ్వే ఆ సుఖం నువ్వే కాబట్టి అవ్యయ అభవ అపూర్ణ సకలై కామై ఇది డెఫినెషన్ పూర్ణ అంటే సకలై సకలాభిహి సకలాభి శక్తిభిశ్చ సంపన్న పూర్ణ అది పూర్ణమంటే సకలై కామై కామత పూర్ణ కాబట్టి ఇంకా నువ్వు మళ్ళీ కోరుకునేటువంటిది ఏమీ లేదు సకలాభి అన్ని కోరికలు కూడా తీరిపోతాయి అది ఆత్మ అంటే సోష్ణతే సర్వాన్ కామాంస అమస్తమైనటువంటి కోరికలు తీరిపోతాయి సకలై కామై సంపన్న సకలాభి శక్తిభిశ్చ శక్తి తహా పూర్ణ చూడు ఆత్మ ఎట్లాంటిదో కాబట్టి దానికి ఇంకో కోరిక కలిగేందుకు అవకాశమే లేదు ఎందుకని సమస్తం తీరిపోయి ఉండేది ఆప్త కామశ కా స్పృహ కాబట్టి ఆప్తకాముడికి రెండవా ఆలోచన వచ్చే అవకాశం లేదు ఎటువంటి స్పృహ ఉంటుంది ఇంకా అన్ని కోరికలు తీరిపోయినాయి ఎందుకని అన్ని అందులోనే ఉన్నాయి గనక అది ఆత్మతత్వం కాబట్టి ఆపూర్ణ కాబట్టి పరిపూర్ణమైనటువంటి స్వరూపం జ్ఞానత పూర్ణ చూచారా కాబట్టి ఆత్మతాను తెలుసుకున్న వాడిలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి ఆయన మీకు ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ కృష్ణ ఇదిగో మన పక్కనే ఉన్నాడు ఈయన అపూర్ణ ఎట్లాగూ జ్ఞానత ఇంకా ఆయనకి మించిన జ్ఞానం ఏముంది చెప్పండి భగవద్గీతలో లేనిది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా కూడా భగవద్గీతలో మనం చూపిస్తున్నాం దాన్ని కాబట్టి జ్ఞానం విషయంలో పూర్ణుడు శక్తి ఇప్పుడు మనకు శక్తి ఉంది ఎంత ఒక ఇరవై కేజీల బియ్యం బస్తాన్ని ఒకటి మోయగలడు ఒకటి ముప్పై కేజీలు మోస్తాడు ఒకటి నలభై మోస్తాడు ఇది డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్ వాళ్ళల్లో ఒక్కొక్కరులో భేదం కనపడుతూ ఉంది సర్వశక్తిమంతుడు లేకపోతే గోవర్ధన్ గిరి నాట్లు అతలేడు అర్థమవుతుంది కాబట్టి పరమాత్మ శక్తిత కామత పూర్ణ జ్ఞానత పూర్ణ శక్తిత పూర్ణ అందుకని ఆపూర్ణ చిత్సుకం చూచావా కాబట్టి ఏదైతే అవ్యయమో అంటే నశించనిదో ఏదైతే అభవమో ఏదైతే పుట్టలేదో ఏదైతే ఆపూర్ణ పరిపూర్ణ స్వరూపమైందో అది ఎటు చూసినా దుఃఖానికి అవకాశమే లేకుండా ఉంది గనక అదేంటది ఆనందం అది ఆనందమే కదా దుఃఖం ఎక్కడ లేదు కదా ఏం ఆనందం నాయనది దేనివల్ల వచ్చిన ఆనందం ఆత్మజ్ఞానం వల్ల కదా జ్ఞానం అంటే చిత్ కదా చిత్సుకం జ్ఞానానందం అది జ్ఞానానందం చిత్సుకం చిదానంద స్వరూపం కాబట్టి అసంతృప్తి ఏదైతే ఉందో అది మనకు బాధను కలిగిస్తుంది తృప్తి అంటే సదా సుఖమే తృప్తి అనేది సదాసుఖంగా ఉండాలి కనుక ఆత్మ చిదానంద స్వరూపము చిత్సుఖం కాబట్టి ఆనందం అనేటువంటిది సుఖమనేటువంటిది సార్ నువ్వు సుఖం అనడం వల్లనే నేను కిం స్వరూపమితే అని ప్రారంభం చేయాల్సి వచ్చింది ఏదైతే సుఖము నువ్వు అడిగావో ఆ సుఖమనేటువంటిది విషయభోగాల వలన వచ్చేందుకు కాదు ఎందుకు కాదని కనుక నువ్వు ప్రశ్నించుకుంటే ఇప్పుడు ఆత్మ యొక్క లక్షణాలు చెప్పాడు చూచారా మనకు స్వరూపం ఏది అవ్యయభావ పూర్ణచిత్ దానికి భిన్నంగా కనపడతాయి అంతే ఇంకేం లేదు ఇది ఆనందాన్ని ఇస్తూ అవి దుఃఖాన్ని ఇస్తూ అది నశించదు ఇది నశిస్తుంది ఇంతే ఇంకన్ని కాబట్టి విషయాల నుంచి వచ్చేటువంటిది కాదు ఆత్మ వల్లనే మనకు కలుగుతూ ఉంది ఆ పూర్ణ చిత్సుకం కాబట్టి ఆనందం అనేది మన స్వరూపమే క్లియర్నా నువ్వు అడిగింది ఏంటి ఇంత ముందు స్వామీజీ నాకు సుఖం ఎట్లా వస్తుందో చెప్పమనం సుఖం ఎట్లా వస్తుంది అని అన్నా ఒకటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నావు అన్న కదా నేను చెప్తున్నా ఎక్కడి నుంచి రాదు మరొక దాని నుంచి వచ్చేది సుఖం కాదు క్లియర్ నాయన ఏమో చాలా బాగుంది బాగా చెప్తున్నాను అనుకుంటున్నా మరొక దాని నుంచి వచ్చేది సుఖం కాదు కాబట్టి ఇంకొక చోట నుంచి సుఖమనేటువంటిది రానే రాదు ఆనందం అనేది మనస్వరూపమే కాని సుఖమనేటువంటిది మనస్వరూపమే కానీ నాయన సుఖం అనేది నీ స్వరూపమే కానీ ఇంకొక దగ్గర నుంచి రానే రాదు ఇంకొక దగ్గర నుంచి అంటే ఏంటో తెలుసా రెండే ఒకటి ప్రపంచం ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నావో వీటన్నిటి వల్ల రాదు నీకు టేక్ ఇట్ ఫర్ గ్యాంటాడ్ లాంటి చెప్పు ఇది ఎన్ని నుంచి వస్తుంది వాటికోసమే నువ్వు పోతుండేది దానికి బ్రేక్ చేస్తున్నాను లేదు వాటి వల్ల నీకు రాదు ఫస్ట్ పాయింట్ ఎగిరిపోయింది సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా స్వర్గంలో నుంచి రావాలా ఇక్కడ నుంచి కాకపోవడం స్వర్గం కూడా రాదని నీకు తెలుసు క్షీణేపుణ్యమర్తెలో ఒక విషయం పుణ్యం ఉన్నంత వరకే అక్కడ ఉంటావు కాబట్టిహ స్వర్గభోగేషు ఇచ్చారాహిత్యం చూచారా ఇహ అస్మిన్లోకే ఈ ప్రపంచంలో స్వర్గంలో ఏవైతే మనకు సుఖాలున్నాయో ఇవన్నీ వా వాస్తవ సుఖాలు కావు గనక అనిత్యమైనటువంటి సుఖాలే గనక నిత్యమైనటువంటి సుఖం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇది సత్యము ఇది వేదాంతం చెబుతూ ఉంది వేదాంతం ప్రత్యేకంగా చెప్పడం లేదు నీ అనుభవంలో ఉన్నదే వేదాంతం చెబుతూ ఉంది స్త్రీలే నీ అనుభవంలో ఉన్నదే వేదాంతం చెబుతూ ఉంది నీకు తెలియకపోవచ్చు అది అజ్ఞానం అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించుకోవచ్చు కానీ నీ అనుభవంలో ఉంది ఎక్కడుంది స్వామీజీ సుషుప్తిలో గాఢనిద్దరిలో నీకు ఏమీ లేదు అక్కడ మనసు కూడా లేదు ఏమీ లేకపోయినా గాఢ నిద్రలో నువ్వు హాయిగా ఉండావా సుఖంతో ఉండావా దుఃఖంతో ఉండావా అందుకని కదా నిద్ర లేపితే కూడా వాడు అటు ఇటు పొరులి తర్వాత లేస్తాడు కానీ టక్కన లేస్తాడా నిప్పుదొక్కినట్టుగా చెప్పండి ఎందుకని సుఖం నుంచి బయటపడడం వాడికి ఇష్టం లేదు సుఖేనమయా నిద్రానుభూయాత్సరా సుఖీనమయా నిద్రానుభూయాత్ కాబట్టి అక్కడ ఏదీ లేదు సుఖ కారణం కూడా లేదు పోనీ అదేనా చెప్పండి నేను చెరుకు నవ్వులేనండి నాది తీయగా ఉంది నాకు ఆనందం వచ్చింది చెరుకు నుంచి నాకు సుఖం వచ్చిందని నువ్వు చెప్పచ్చు అక్కడ ఏమీ లేదు సార్ మనసే లేదు ఏమీ లేకపోయినా నువ్వు లేదా నువ్వు ఉండబట్టే కదా లేచావు నువ్వు ఉన్నావు సుఖంగా ఉన్నావు ఇది నీ స్వభావమే గనక వేదాంత యాజ్ ప్రమాణ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ మేక్స్ యూ రియలైజ్ దిస్ ఫ్యాక్ట్ క్లియర్నావ్ ఇట్ మేక్స్ యూ రియలైజ్ దిస్ ఫ్యాక్ట్ నీ అనుభవంలో ఉండేటువంటి దాన్ని ధృవపరుస్తూ పోతుంది వేదాంతం కాబట్టి వేదాంతం ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి చెప్పడం లేదు నీ అనుభవంలో ఏదైతే ఉందో దాన్నే చెబుతూ ఉంది కిమ్ స్వరూపం కాబట్టి నాకు సుఖమే కావాలన్నావు ఇప్పుడు కావాలన్న సుఖం అంటే ఏంటో ఇప్పుడు అవసరం సుఖం ఎందుకని దుఃఖానికి అలవాటు పడిపోయాం కనుక కాబట్టి సుఖం మనమే అని మనకి తెలిసిపోయింది ఇంకేంటి నెక్స్ట్ చెప్పండి ఆ ఆత్మ సుఖ స్వరూపం అని నేను చెప్పలా కాదు నాయన ఈ పన్నెండు రోజుల్లో మీరు వినలే పదమూడు రోజుల్లో మళ్ళీ ప్రశ్న అంటే వాడికి డౌట్ వచ్చింది కనుక డౌట్ కూడా క్లియర్ చేసేసారు క్లియర్ సరే స్వామీజీ ఇంక సుఖం కూడా వద్దు ఎందుకు వద్దయ్యా సుఖం నేనే అయ్యి పిచ్చిగా అజ్ఞానం చేత నేను తెలుసుకోలేకపోతున్నా ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కనుక ఇంకా ఇప్పటి నుంచి ప్రయత్నం చేసి విచారం చేసి చేసి చేసి తెలుసుకుంటాను ఇప్పుడు నాకు అనిపిస్తుంది స్వామిజీ ఏమిటని నా దగ్గరే ఉండేదే కదా నేనే కదా అయితే ఇంకేం కావాలి నీకు నాకు ఇది కూడా వద్దు స్వామి ఊరిని దుంపదేగా ఆత్మని గురించి విన్నావు ఆత్మ వద్దు ఈశ్వరుని గురించి విన్నావు ఈశ్వరుడు వద్దు బ్రహ్మస్వరూపాన్ని గురించి విన్నావు బ్రహ్మస్వరూపం వద్దు అంటావు జ్ఞానాన్ని గురించి విన్నావు జ్ఞానం వద్దు అంటావు ఇంక నీకేం కావాలంటే సుఖం ఒక్కటే కావాలి నాకు ఇంకేం వద్దన్నావు సుఖాని గురించి కూడా నేను చెప్పాను ఇప్పుడు అది కూడా వద్దు అంటున్నావు ఇంకేం కావాలి నీకు ఇవన్నీ ఉపయోగం లేదు ఇప్పుడు మీరు సుఖం అన్నారు ఏది నాకు సుఖమేది ఇంక వేయి చెప్తాడు నేను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మా భార్య ఈ మాట అన్నది అది నన్ను బాధిస్తూ మీరు సుఖపెడుతూ ఉన్నా కూడా ఆవిడ మధ్యలో బాధిస్తూనే ఉంది ఈ దుఃఖం కూడా నాకు ఉంది కాబట్టి ఈ సుఖాలు కాలు కూడా వద్దు నీకేం కావాల ధర్మార్థ కామాలనేటువంటివి అవి మీనింగ్లెస్ అర్ధరహితం అవి నాకే తెలుసు ధర్మమైన అర్థమైన కామమైన కాబట్టి ఒక్కటి చెప్తున్నాను స్వామీజీ నాకు ధర్మార్థ కామాలు వద్దు ఈశ్వరుడు ఆత్మ వద్దు జ్ఞానం వద్దు సుఖం వద్దు ఇంకేం కావాలి మోక్షం కావాలంతే బా పట్టుకుని వచ్చాడు అసలు విషయం నాకేం కావాలి మోక్షం కావాలి అంతేనా నాయన ఇప్పుడు అదే చివరికి నీకు మిగిలిందే కమా బంధం పరం సుఖం విందీహజీ వస్తు కేవల బంధ ముక్తం పరం సుఖం విందీహీవస్ ఏం కావాలన్నావు నీకు ఇప్పుడు ముక్తి ఏం కావాలి మోక్షం కావాలి ముక్తి కావాలి అంటే అర్థం ఏంటి నాకు మోక్షం కావాలి అని ఎవడు అడిగేది నాకు ముక్తి కావాలి అని అడిగేవాడు ఎవడు బంధంలో ఉండేవాడు కాబట్టి శుభ్రంగా నువ్వు ఒక విషయాన్ని అంగీకరిస్తూ ఉండవు ఏమని నేను బంధంలో ఉన్నాను సరేనా నేను ఒక ప్రశ్న వేస్తున్నా ఇది నిజమేనా అయ్యా నాకు ముక్తి కావాలి మోక్షం కావాలి అంటున్నావు ఓకే మోక్షము ముక్తి కావాలనేది ఎవడంటే బంధంలో ఉండేటువంటి వాడు కాబట్టి నాకు ఎప్పుడైతే ముక్తి కావాలని అడిగావో మోక్షం కావాలని అడిగావో నువ్వు బంధంలో ఉన్నట్టుగా నాకు అర్థమైపోయింది నిజమేనా అవును స్వామీజీ అయితే చెప్పు బంధంలో నువ్వు ఉండేది నిజమేనా నిజమే స్వామీజీ అయితే నీకు బంధం పోదు ముక్తి రాదు ఎందుకని బంధం అని నువ్వు ఏదైతే అంటున్నావో అది సత్యమా అసత్యమా బంధం సత్యం స్వామీజీ సత్యమైంది పోదు సార్ కాలత్ర ఏపీ తిష్టది సత్ మూడు కాలాల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం కాబట్టి బంధమే కనుక సత్యమైతే సత్యం నీకు ఎప్పుడు దూరం కాదు ఏమంట అసత్యం స్వామి అయితే పోనవసరం లేదు అది కనుక సత్యమైందా బంధం ఎప్పుడు ఉంటుంది కనుక పోదు అసత్యం అంటే ఏంటి లేనిదని లేనిది పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నాకు కొమ్ములు పోవాలి అన్నాను అనుకోండి వెంటనే ప్రశ్న పడిపోయింది కొమ్ములు ఉన్నాయా ఉన్నాయంటే నాతో బుట్టాయి పోను అవసరం లేదు కదా అసత్యం అనుకో పోన్ అవసరం లేదు ఎందుకంటే లేవు గనక ఇందుకే బంధం అని చెప్తున్నావో బంధం నుంచి విడిపడమే ముక్తి కనుక బంధం నువ్వు ఏదైతే అంటున్నావో ఈ బంధం అనేది సత్యమా కాదా కాదు బంధం అనేది సత్యం కాదు ఎందుకని సత్యమైతే పోదు పోగొట్టుకున్న వాళ్ళు ఇదిగో వేల మంది కనపడుతున్నారు ఎక్కడ బట్టినా మహాత్మునంతా పోగొట్టుకున్న వాళ్ళే ఈ ఉపదేశాలను రచించినటువంటి మహా వ్యక్తి మహర్షి రమణ మహర్షి బంధాన్ని పోగొట్టుకున్నవాడే శంకరా బంధాన్ని పో ఎటు మనకు బంధం లేని వాడు కనపడుతున్నారు ఇక్కడ కాబట్టి బంధం అనేటువంటి అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఇప్పుడు చూడండి సుషుప్తిలో నీకు బంధం ఉందే గార్డెన్ ఇద్దరిలో లేదు కదా సుక్షిప్తుల బంధం ఉంది లేదు బంధం కనుక సత్యమైతే సుక్షిప్తులు కూడా ఉండాలి అప్పుడు కూడా ఉండాలి కానీ అక్కడ లేదు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఏదైతే ఉందో అది సత్యం అవకాశం లేదు కాబట్టి బంధం అనేది సత్యం కాదు సత్యం కాకపోతే ఏంటది భావన ఇట్స్ అ నోషన్ కల్పిత భావన అది కల్పిత భావన సార్ ఆ రూపం ఎట్లాగూ కల్పిత భావన స్వామీజీ రజ్జు సర్పవత కాబట్టి త్రాడులో పాముని ఎట్లాగైతే చూచావు అట్లాగే అంతకన్నా ఇంకేం కాదు క్లియర్నా కాబట్టి రజ్జువులో సర్పం ఉందే కానీ నువ్వు చూచావు నువ్వు చూచావు కానీ వాస్తవానికి అక్కడ లేదు నువ్వు చూచి అది సర్పము అని అన్నావు చూసావా అది నువ్వు కల్పించావు బంధం అది నిజమే బంధమాన్ని నేను ఒప్పుకుంటా నువ్వు కల్పించింది అది ఇప్పుడు అహం సర్పేన దష్టహ చూడండి తమాషా అహం సర్పేన దష్టహ ఇప్పుడు ఒకడు ఏడుస్తూ ఉండాడు ఐఎమ్ బిటన్ బై ది సేక్ ది స్నేక్ బోర్ని ఏడుస్తూ ఉండాడు వాడు ఎందుకులా నువ్వు ఏడుస్తున్నావు నన్ను పామ గరిచిందండి అహం సరిపేణ ద్రష్ట దష్ట ఏం చేయాల ఒక మాట చెప్పన ఇక్కడ ఇక్కడ కీలకం ఉంది గురువు అసలు ఎందుకు బోధిస్తూ ఉన్నాడనేది పెద్ద ప్రశ్న నా మైండ్లో గురువు గురువు నీ నాట్ టీచ్ ఎందుకని బంధం పోయేటట్టుగా గురువు బోధిస్తున్నాడు అని అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆయన ఇది శాస్త్రం నీ బంధం నేను పోగొడతానని గురువు అన్నాడంటే వాడు గురువే కాదు ఎందుకని గురువు దృష్టిలో బంధం లేదు ఎట్లాగో స్వామిజీ దారిన పోయేవాడి దృష్టిలో పాము లేదయ్యా వాడికి తెలుసు వాడు సాయంత్రం ఏట పోయాడు అక్కడ ఉండే తాడును చూచాడు అదే తాడు ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు సాయంత్రం చూచాడు గనక ఐదున్నరకి బావు కూడా వాడి అదే కనపడతా ఉంది మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కాబట్టి వాడి దృష్టిలో లేదు వాడి క్లియర్గా తెలిసిపోతా ఉంది వీడు పడి కొట్టుకుంటున్నాడు ఈరోపడవాడు టార్చ్ లైట్ చేశాడు అక్కడ తాడు తాడు ఉంది వాడు చూసిన తాడే ఉంది ఇప్పుడు వాడు ఏం చేయాలి చెప్పండి బంధం ఎవరికి ఇప్పుడు బాధ ఎవరికి అహం సరిపోయిన దష్ట అన్నాడే వాడికి నన్ను పాము గరిచింది అంటున్నాడు గరిచిందే వాస్తవంగా లేదు ఆ దారిలో పోయే వాడు ఎవడైతు పా సార్ వాడి దృష్టిలో పాముందా ఏముంది వాడి దృష్టిలో ఇప్పుడు వాడు వీడికి మందు ఇంజెక్షనా ఇంకేం వేయాలి వాడికి లే మీకు సీక్రెట్ వాడు చెప్తా వాడు ఏం చేయకూడదు దారిని పోవాలి క్లియర్నా నేను కొద్దిగా లోతుగా మాట్లాడుతున్నా వాడు క్లియర్ నో నోరు మూసుకొని క్లా కాముగా పోవాలి ఎందుకని వాడు నన్ను గర్చింది నన్ను గర్చింది పాము గరిచింది పాము గడిచింది చపేటిదని అంటుంటే కూడా వీడు కాముగా వెళ్ళాలి ఎందుకో వీడికి తెలుసు అది సర్పం కాదు కాడు అని వీడికి క్లియర్గా తెలుసు నష్ట సర్పేణ నువ్వు పాము చేత కరవబడలేదురా పావు నిన్ను కరవలేదు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ పాము లేదు బంధం అనేది నీ దృష్టిలో నా దృష్టిలో కానీ జ్ఞాని దృష్టిలో బంధం లేదు విషయం తెలిసిన దృష్టిలో ఎట్లాగైతే సర్పం లేదో జ్ఞాని దృష్టిలో బంధం లేదు అయితే నన్ను ఖరిచిందే ఇదేంటి అని వీడు అడిగాడు అనుకోండి దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం బాబు దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం మరి నన్ను ఖరిచింది కదండి అది నీ సమస్య అయ్యా నాకు తెలుసు అది కరవలేదని ఎందుకని అక్కడ పామే లేదు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ది గురు నీడ్ నాట్ టీచ్ కాకపోతే ఎస్ రియల్ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు బంధాన్ని పోగొట్టడానికి బోధ చేయని అవసరం లేదు అలా బోధ చేశాడు అంటే బంధము సత్యము అని అంగీకరించిన వాడవుతాడు తొండ శాస్త్రం చూచారా ఇది వాస్తవం కాబట్టి మిషనరీస్ మనకు లేరు సార్ విషనరీస్ ఉన్నారే కానీ మిషనరీస్ లేరు సార్ మనకు క్లియర్నా సత్యద్రష్టలు ఉండేది ఇక్కడ ఏంటి ఆ సత్యద్రష్ట ఇదిగో చూచాడు ఇక్కడ చూచేశాడు చూచాడు కనుక పోతూ ఉండాడు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెబుతున్నాడు చెబుతున్నాడు లేదా ఇది రాసిన తని చెప్పాడు ఆయన జ్ఞానం అవునా కాదా అయినా చెప్పాడు ఎందుకో తెలుసా ఆయన దగ్గర జ్ఞానమే కాదు ఇంకా ఏదో ఉంది ఏదో ఉంది దయాళు గురు బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్యమధ్యా విచార్య స్వరూపం దయాళం గురు గురువు దయగలిగినవాడు కరుణామయుడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కానీ వీడు బాధపడతా ఉన్నాడు ఇది కల్పిత సమస్యని ఆయనకి తెలుసు నేనంటున్నా కల్పితమైన నిజమైన సమస్య సమస్యనే సమస్య సమస్య వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ ఆర్ నాట్ వాడు బాధపడుతున్నాడు కదా అందుకని వాడు దయాళం దయగలిగిన వాడు గురువు సింపతి ఉంది ఆయన దగ్గర సానుభూతి ఉంది దగ్గర ఏమో మన సంప్రదాయంలో చాలామంది శిష్యులు అర్థం చేసుకోలేనటువంటి ఒక మహత్తర విషయం మీకు చెప్తున్నా నేను అర్థం కాని విషయం ఒక్కటే గురువు ఎందుకు బోధ చేస్తూ ఉన్నాడు వీడికి అర్థం కాదు గురువు దగ్గర దయ ఉంది సమస్య లేదని తెలుసు సమస్య లేదు చెప్పాల్సిన అవసరం లేదని కూడా తెలుసు అయినా ఎందుకు చెప్తూ ఉన్నాడో తెలుసనైనా ఒకప్పుడు తాను ఆ స్థితిలో ఉన్నాడు గనక ఒకప్పుడు తాను ఆ స్థితిలో ఉన్నాడు గనక తాను అజ్ఞాన దశలో పడిన బాధలన్నీ తెలుసు తన సాధన దశలో తను పడిన బాధలన్నీ తెలుసు అవన్నీ ఆయన హృదయంలో ఉండాయి గనక నాకు బోధించు అని అడిగితే వాడన్నీ దెబ్బలు తిని పరీక్ష లోకాన్ కర్మచి తాను బ్రాహ్మణ నిర్వేదా ఆయాత్ నాస్తి అకృత కృతనా తద్విజ్ఞానార్థం గురుమేవ అభిగషేత్ సమిత్పాణి శ్రోత్రేయం బ్రహ్మనిష్టం ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు వాడు వాడు అడుగుతున్నాడు గనక చెప్పాలి కానీ టీవీలో కూర్చొని చెప్పడం కాదు కాలమార్పులు అంతే వాడు అడగలేదనుకో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అడగని వాడికి చెప్తే నాకు అవసరం లేదు పో అంటే ఏం చేస్తావు చెప్పు కాబట్టి అడగాల అడిగినప్పుడు అప్పుడు గురువు అన్నాడు మా బహిష్ట విద్వాన్ తవ నాస్తి అపాయ సంసారసింధో తరుణేస్తుపాయ నాయన అనికేం బాధ లేదు భయపడకు మా బహిష్ట నువ్వు భయపడకు ఎందుకని ఈ సంసార సముద్రాన్ని దాటడానికి తరుణోపాయం ఉంది ఉపదేశ సారమేది అయిపోయింది తరుణోపాయం ఇదే ఇంకేం కావాలి నీకు నీకు బంధమే లేదు బంధమే లేనివాడికి మోక్షమేముంది కాని నీకు బంధం ఉందని నువ్వు అనుకుంటున్నావు సర్పం కాటేసిందని అనుకుంటున్నావు అసలు సర్పమే లేదు అక్కడ నిన్ను కాటేసేటువంటి సమస్యే లేదు కాబట్టి గురువు వాడికి జ్ఞానం ప్లస్ సంథింగ్ ఆ సంథింగ్ సానుభూతి ఆ సంథింగ్ సానుభూతి సార్ ఇంకేం లేదు నేనుండి ఏదో ఆచ కాదు ఒకప్పుడు నేను ఆ విధంగా బాధపడ్డవాడిని ఇతను ఎంతకాలం ఇట్లా బాధపడతాడో కొద్ది ోధ చేస్తే అక్కడికి అయిపోతుంది కదా అనేటువంటి గురువు యొక్క అపారమైనటువంటి ప్రేమ దప్ప మరొకటి ఏది కనిపించదు ఇక్కడ అలాంటి గురువు బోధిస్తే ఏం బోధిస్తున్నాడు ఆయన నువ్వు మోక్షాన్ని పొందుతావనే వాడు గురువే కాదు యు విల్ బీ ఫ్రీ ఎప్పుడు నా టీచింగ్ వింటే you will be free you will be free an a guru anadu vishayam telisinavade you are free sir <laughs> you will be free gaadu you are free nuvu eppudu muktudve nitcha muktudvadi ninneppudu karavaledu paamu nu bayapaduthunnavu anta kanna inkem ledu kabatti ఆత్మవస్తువు ఏదైతే ఉందో అది సుఖం సార్ అది సుఖం వస్తు కాబట్టి ఈ మోక్షం కావాలనుకుంటున్నాడు చూసారా ఇప్పుడు ప్రశ్న అదే కదా నాకు మోక్షం కావాలి సుఖమైపోయింది నాకు మోక్షం కావాలా సార్ వద్దు సార్ రాదు సార్ ఇది ఎందుకని లేనిది రావాలా లేనిది అది లేకుండా పోతుంది కాబట్టి ఏది వచ్చినా ఒక కాలంలో వస్తుంది నీకు మోక్షం వస్తే కూడా బాగా అర్థం చేసుకోండి వైకుంఠ ఏకాదశి రోజు మోక్షం కావాలని అడగబాకండి ఎందుకని ఎవ్రీ డే ఈజ్ వైకుంఠ ఏకాదశి సార్ విచ్ నాట్ వైకుంఠ ఏకాదశి టుడే ఈజ్ వైకుంఠ ఏకాదశి దిస్ మినిట్ ఈజ్ వైకుంఠ ఏకాదశి వైకుంఠుడితో కలిసి ఉండడమే నువ్వుగా ఉండడమే వైకుంఠ ఏకాదశి సార్ ఆ రోజే చనిపోవాల్సిన అవసరం ఆ రోజు చనిపోయి ఉండొచ్చు దాన్ని నేను కాదనడం లేదు తప్పు పట్టడం లేదు తప్పు పట్టకూడదు కూడా అది కూడా అందరికీ రాదు ఆ విధమైనటువంటి మృత్యు కానీ ఇక్కడ నీకు ప్రతిరోజు ఇదే కాబట్టి ఆత్మ వస్తువు ఎప్పుడు సుఖం ఇప్పుడు అడిగింది ఏంది మోక్షం కదా కదా బంధం ముక్తి అతీ తంపరం సుఖం బంధ ముక్తి అతీతం ఇది బంధము కాదు ముక్తి కాదు ముక్తికి బంధానికి అతీతమైంది బంధ ముక్తి అతీతం ఏది పరం సుఖం పరం అంటే లిమిట్లెస్ అనంతమైంది అనంతమైంది అనంతమైనటువంటి సుఖం ఇప్పుడు అర్థమవుతుందే ఇంతకు ముందు నువ్వు నన్ను వేసిన ప్రశ్నే ప్రశ్న రెండో ఒకటే స్వామీజీ నాకు సుఖం కావాలి ఎలాంటి సుఖం అనంతమైనటువంటి సుఖం ఇదిగో పరం సుఖం అది ఏంటి ఇప్పుడు ఏమడుగుతున్నావు మోక్షం అదే మోక్షం అది బంధము కాదు మోక్షము కాదు అది తమాష మోక్షం అనేది ఎప్పుడంటే బంధం ఉంటే మోక్షం బంధం లేనప్పుడు మోక్షం అనేటువంటిది లేనే లేదు బంధం సత్యమైతే అది పోదు కాబట్టి బంధం సత్యం కాదని తెలిసేసుకు తెలుసుకున్నాము కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందుతావు అని కాదు నువ్వు ఆత్మవు కదా మోక్ష రూపుడివే కాబట్టి నీకు ముక్తి ప్రత్యేకంగా రావాలని లేదు నువ్వెవరు తెలుసా నిత్యముక్తుడవు దట్స్ అ పాయింట్ నిత్యముక్తి అంటే అది ఎప్పుడు నువ్వు ముక్తిని పొందే ఉన్నావు మోక్షాన్ని పొందే ఉన్నావు కాబట్టి మోక్షం కనుక నీకు ఎప్పుడో వచ్చేదైతే కాలంలో వస్తుంది కాలంలో వస్తే కాలంలో పోతుంది కాబట్టి ఇప్పుడు ఉంటేనేది సత్యం కానీ ఇప్పుడు లేకుండా మరొకసారి వచ్చేది కాదు కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఉన్నది ఏమిటంటే ఊరికి భావన బంధము భావన ఇది కల్పితమైన కల్పితమైనటువంటి భావన ఎట్లా పోతుంది కల్పితమైన బంధం కల్పిత భావన వల్ల ఏర్పడ్డ బంధం కల్పిత భావన అనే మోక్షం వల్ల బాగుంది ఇప్పుడు అర్థమైంది మీకు బంధం ఎప్పుడైతే కల్పితమో మోక్షం కూడా కల్పితం ఇప్పుడు నువ్వు అడిగింది ఏంది నన్ను నాకు మోక్షం కావాలని బంధానికి మోక్షానికి అతీతమైన పరమ సుఖం ఏదైతే ఉందో అది నీవే పో నీకన్నా అన్యమైనటువంటిది కానీ కాదు కాబట్టి జీవుడనేవాడు మోక్ష రూపుడే వాడికి బంధం అనేటువంటిది లేనే లేదు సార్ కాబట్టి మోక్షం ప్రత్యేకంగా రాదు ఓ కాలంలో వచ్చేది కాదు ఇప్పుడే నువ్వు నిత్యముక్తులవై ఉండవు బంధం ఉంటేనే మోక్షం వస్తుంది బంధం లేనప్పుడు మోక్షం లేదు బంధం కల్పితము రజ్జు సర్పవత్ కాబట్టి మోక్షం కూడా కల్పితమే కాబట్టి కల్పిత బంధానికి కల్పిత మోక్ష ఇప్పుడు ఒక బాటసారి పోతూ ఉన్నాడు పోతూ ఉండి బాగా అతనికి అలసటైపోయింది బాగా దాహంగా ఉంది ఈ లోపల ఒకచోట ఓ చెట్టు దగ్గర పోయి కూర్చున్నాడు కొంతసేపటి ఆ పక్కనే నది పోతుంది చెట్టు పెద్ద చెట్టు అలా దాన్ని చూస్తూ ఉన్నాడు అట్లా కొంతసేపు ఆడ పక్షులు ఉన్నాయి పక్షులను చూచాడు దాని మీదనే కొన్ని బల్లులు రాకుతున్నాయి వాటిని చూచాడు కొంతసేపు పడుకున్నాడు మళ్ళీ లేచి ఇంకా నడిచిపోదాం అనుకొని అక్కడికి వెళ్ళి నీళ్లు తాగిపోదాము దాహంగా ఉందని పోయి నీళ్లు తీసుకున్నాడు తీసుకొని తాగేసాడు తొందరగా ఆ తాగేటప్పుడు వాడికి కనపడింది బల్లి ఎక్కడ దోషుల్లోయా బలెడ్ దాంతో కూడా తాగేసాడు లోపల పోతున్నట్టుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు దగ్గరనే ఊరుంది ఆ ఊరిలోకి పరుగెత్తుకుంటూ పోయినాడు ఏడుస్తున్నా అయినా నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అక్కడ ఆ రోజుల్లో ఉండేదంతా మన ఆయుర్వేద డాక్టర్లే కదా పట్టుకొచ్చారు వాళ్ళంతా మంత్రగాళ్ళాన్ని పట్టుకొచ్చారు ఏమేమో చేశారు కానీ పోవడం లేదు వీడికేమో ఇక్కడ నుంచి తిరిగినట్టు ఉంది ఇక్కడి నుంచి తిరిగినట్టు వాడంటే ఇక్కడ ఇక్కడ ఉంది అంటాడు డాక్టర్ ఇటు ఇట్టాడు అక్కడేం లేదు ఈ లోపల వాడే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ తాడతాడు ఏం చెయ్యి ఎంతసేపు కొట్ట వాడు ఏడొస్తానే ఉండాడు చావలా బల్లే గనుకైతే వాడు ఉంటాడా బల్లి సాంబార్లో పడితే ఏమవుతుంది మనకు తెలీదా అంతే కదా వీడు తాగేశాడు అది కదా అంటే వాడు పడుకున్నాడు చూసారా చూస్తూ ఉన్నాడు నీళ్ళు తాగాడు ఇప్పుడు అక్కడ ఎవడో ఒక అతనున్నాడు డాక్టర్ల వల్ల కాళ్ళ అప్పుడు అన్నాడు నేను మీరందరు కాస్త బయటికి పోతే నేను రెడీ చేసేస్తాను అతన్ని నా దగ్గర మంత్రం ఉంది ఎవర నీ పేరేంటే నా పేరు సుందర చైతన్యా అట్లా బయట పోండి అడిపోయారు ఈతను చాలా శ్రమపడి లోపల అంతకుముందు బయట శ్రమపడి మందు తెచ్చుకున్నాడు చాలా ఆకులు అవి ఇవి అంతా పసరు గీసురు అంత తెచ్చుకున్నాడు ఇప్పుడు లోపలి పోయాడు తలిపేసేసాడు అతన్ని కదలొద్దు వాడు ఎట్లా తిరిగితే అట్లా ఇతను కూడా చెయ్యి అన్నాడు వాడి నోట్లో ఒక వస్తువు మింగేశాయి అన్నాడు అది మింగాడు అది మింగితే వామిట్ అయిపోద్ది వాడు ఒక్కసారి కక్కాడు అక్కడ ఇష్టమేటప్పటికి వాడు కక్కాడు కక్కేటప్పటికి పడిపోయింది అది ఏది జరే బల్లినైనా అది బల్లి పడిపోయింది పడిపోతాను అబ్బా పాపం అందుకైనా ఇట్లా ఏడిచాడు ఇదిగో అన్నాడు తలుపు తీశాడు రండి అన్నాడు ఏమన్నాడు పడిపోయింది అప్పుడు వీడుళ్ళ ఎందుకంటే పడిపోయింది కదా అప్పుడు అడుగుతా నేను ఇప్పుడు బల్లి ఇక్కడ ఉందా లేదు సార్ అది ఇక్కడ ఉందా ఇక్కడ లేదు అక్కడ అప్పుడు అందరూ పట్టుకొని స్వామీజీ ఇంతమంది వైద్యులు ఉన్నారు ఎవరి వల్ల కాలేదు మీ వల్ల అయ్యిందని చిన్నది కాదు నాయన ఇది శృతి మందిరం నాయన కల్పిత సమస్యల్ని ఎగర కొట్టాలంటే శృతి మందిరం తప్ప ఇంకోటి కాదు నాయన ఇదే స్వామీజీ వెళ్ళి నిజాం కాలేజీ గ్రౌండ్లో కూర్చున్నా కూడా అయ్యే పని కాదు నాయన ఇది చాలా లోతుగా చెప్పాల్సినటువంటి విషయాలు నాయన చాలా కష్టపడ్డాను ఆయన లేకపోతే లోపల నుంచి అది ఎట్లా వస్తుంది ఎంత కష్టపడ్డాడు ఎవరికి తెలుసు ఆయనకే తెలుసు స్వామీజీకి ఎందుకని పాపం పొయ్యి వెతికి వెతికి వెతికి ఎక్కడో ఒక బల్లిని బట్టి దాన్ని మధ్యలో చంపి ఆయనకి శక్తి చాలా పక్కన ఆయన చంపించి దాన్ని ఒక హ్యాండ్ కర్చి ఫులబు పెట్టుకొని మెల్లగా ఇక్కడ తెలియకుండా వచ్చి తీరావాడు కక్కాడు చూచారా వాడు కక్కి వామిట్ చేసుకొని పైకి ఎత్తాడే అప్పుడేసేసాడు దాన్ని ఏం సార్ ఇది శృతి మంది నువ్వు సార్ అర్థమవుతుందే ఇప్పుడు వాడు అంటాడు నేను మింగింది కరెక్టే ఎవరు కాదంటున్నారు బయటకు వచ్చింది కరెక్టే ఎవరు కాదంటున్నారా ఇదంతా స్వామీజీ మహిమ దట్స్ ఆల్ రైట్ దట్ ఈజ్ గురు దట్ ఈజ్ గురు చేసింది ఏమీ లేదు సార్ నువ్వు నిత్యముక్తుడివే నువ్వు సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను నిత్యముక్తుడివే ఇక్కడ సమస్య ఏదైతే ఉందో అది బంధము అనుకుంటే అది కేవలం భావనే గనక నువ్వు కల్పించిందే గనక కల్పించినటువంటి బంధానికి మోక్షం కూడా కల్పించిందే కానీ ఈ రెండు కాదు కాబట్టి ఇప్పుడు అర్థమైంది నీ స్వరూపమే కిం స్వరూపమిత్యాత్మదర్శనం అవ్యయాభవాపూర్ణ చిత్సుకమన్నవే అదే ఇది కాబట్టి మోక్షమును అడిగేవే బంధం ముక్తి అతీతం బంధానికి ముక్తికి అతీతమైంది కాబట్టి మోక్షం కూడా క్వశ్చన్ లేదు మోక్షాన్ని దాటిన స్థితి సార్ అది పరం సుఖం దాట్స్ ఇన్ఫినిట్ బ్లెస్ ఇన్ఫినెట్ హ్యాపీనెస్ అనంతమైనటువంటి ఆనందం అంతులేదు దానికి ఎక్కడ అంతం లేదు అటువంటిది పరం సుఖం అటువంటి సుఖాన్ని ఇక్కడ విందతిహజీ వస్తు కేవలహ విందతి అంటే లభతే పొందుతున్నాడు అని అర్థం అ టైమ్స్ విందతి అటువంటి పరం సుఖం విందతి పొందుతూ ఉన్నాడు ఎక్కడ ఇహ ఇహ అంటే అస్మిన్ లోకే అంటే జీవించి ఉండగానే జీవన్ముక్తుడు జీవించి ఉండగానే ఆ స్థాయికి పోతూ ఉన్నాడు ఇహ అంటే ఈ దేహంలోనే అస్మిన్ దేహే ఈ దేహంతో ఉన్నప్పుడు కూడాను తనకిది అంటదు ఇది తనకు అంటదు అతను సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా ఉంటున్నాడు విందతి ఇహ ఇహ విందతి ఇహ లోకే విందతి ఎప్పుడో కాదు చనిపోయిన తర్వాత కాదు ఇహ విందతి ఇప్పుడే పొందుతూ ఉన్నాడు జీవహ తు కేవలహ నాయన కాబట్టి ఇంతవరకు జీవుడు అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో వాడు కేవలహ కేవలహ అంటే అలౌకికహ అలౌకికహ లోకానికి సంబంధించినటువంటి వాడు కాడు అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము కాబట్టి బంధ అతీతమైంది అదే ఇక్కడ పొందుతూ ఉన్నాడు ఇదే మోక్షము క్లియర్నా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా కావాల్సిందే మహర్షి చెప్తున్నాడు నాయన నా అభిప్రాయం చెప్తాను వినండి అన్నాడు మహర్షి లాస్ట్ చివరి శ్లోకం ముప్పై నా అభిప్రాయం చెప్తాను వినండి రమణ వాణి కమాన్ నిజ విభానం మహదిదం తపో రమణ వా అహమేతం నిజ విభానం మహదిదం తపోరణవాగి సెకండ్ లైన్ మహదిదం తప మహత్ ఇదం తప తప అంటే తపస్ అని అర్థం ఇదం తపస్ మహత్ ఇది ఇదం తపస్సు మహత్ అంటే తపహ తపస్సు తపస్సు అంటే ఏంటంటే రావణ మహర్షి దృష్టిలో ఇదం తపస్సు ఈ తపస్సు ఏదైతే ఉందో ఇది మహత్ తపస్ అన్వయక్రమం చూసుకోండి మహద్దం తపో అక్కడే ఉన్నాను నేను ఇదం తపహ తపహ తపస్సు ఇదం తపహ ఈ తపస్సు మహత్ ఇదం తపహ అది ఇది మహ గొప్పదైనటువంటి తపస్సుది అది మహద్దం తపహ ఇదం తపస్సు మహత్తపస్సు ఇదం తపస్సు మహత్ తపస్సు గొప్ప తపస్సుది ఏమిటి సార్ అది అహమపేతం అహం తపస్ అహం ఏది ఇప్పుడు మీరు చెప్పండి విన్నదాన్ని ఏది అహం అంటే అహం అహం వృత్తి జీవ కదా అహం అపేతకం అది మరణించి అపేతకం అంటే నశించి అహం అపేతకం అహం అపేతకం అహం నశించి నిజ విభానకం నిజ నీ ఆత్మ ఏదైతే ఉందో అది నిజ నిజ స్వరూపం విభానకం తపస్సు అహం అపేతకం తపస్ నిజ విభానకం తపస్ కార్లక్షన్ చూసుకోండి కాబట్టి నేను అనేది నశించేటువంటి తపస్సు నేను యొక్క అసలు స్వరూపం ఆత్మ ఏదైతే ఉందో అది దివ్యంగా ప్రకాశించేటువంటిది ఏదైతే ఉందో ఇదం తపహ మహత్ ఇదే గొప్పదైనటువంటి తపస్సు అహమపేతకం తపస్సు మహత్తపస్సు నిజ విభానకం తపస్సు మహత్తపస్సు రమణ వాగియం ఇది రమణ వాక్ ఇదే రమణ వాణి ఇది అటరెన్స్ ఆఫ్ రమణ భగవాన్ రమణ ఇది రమణ చెప్తూ ఉండేది అంటే నేను నశించి నేనుగా ఉండడమే చూసారా భ్రాంతిలో ఏదైతే నేను అనేటువంటి జీవ శబ్దం జీవ భావన వచ్చిందో అది నశించి నేను అది కాదు నేను సాక్షాత్ ఆత్మస్వరూపాన్ని విగ్రహేంద్రియ ప్రాణధి తమ నాహం విగ్రహ ఇంద్రియ ప్రాణ ధి తమ నా అహం ఏకసత్ అవి తడం హి అసత్ అవి జడం గనక సద్రూపమైనటువంటి వాడిని నేనే కాబట్టి ఈ అహమేంటి అని ఆలోచిస్తే అన్నాను ఇక్కడే ఉంది అంత మొత్తం అహమయం కుతోభవతి ఈ నేననేది ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది అహమయం కుతో భవతి చిన్వత అని ఆలోచిస్తే అయ్యి పత్యాహం ఆ నేను పడిపోతా ఉంది ఏ నేను జీవభావన అనేటువంటి నేను అహం వృత్తి పడిపోతూ ఉంది నిజ విచారణం ఇది రైట్ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఇదే తపస్సు సారికే లేదు ఆయన ఉద్దేశం అహమి నాశాజీ అహం అహంతా అహం చూడ క్లియర్గా ఉంది అహమి నాశాజీ అహం అపేతకం అహం అహంతయా నిజ వివానకం అది కాబట్టి నేను అనేటువంటి అహం వృత్తి పడిపోయిన తర్వాత నేను నేననేది ఏదైతే ఉందో ఎట్లాగూ స్ఫురతిహృత్ స్వయం హృత్ అది ఆత్మ స్వయం స్ఫురతి చక్కగా ప్రకాశిస్తూ ఉంది ఇట్ షైన్స్ బై ఇట్ సెల్ఫ్ సెల్ఫ్ షైనింగ్ ఇంకొక దాని మీద ఆధారపడి లేదు ఆ ప్రకాశం ఆత్మప్రకాశం స్వప్రకాశం స్వత సిద్ధం సో స్ఫురతిహృత్ స్వయం పరమ పూర్ణ సత్ పరమ అనంతమైన అండి పూర్ణ సత్ పరిపూర్ణమైనటువంటి సద్రూప చైతన్యం అదే కాబట్టి కారణం వినా కార్యం న అవునా కారణం విన కార్యం కదాచన న కాబట్టి కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేనేలేదు అహంకారం వినా అహం వృత్తి ఏదైతే ఉందో అహంకారం వినా దేహే దుఃఖం కదం భవేత్ అహంకారం లేనప్పుడు మనకు మళ్ళీ ఈ దుఃఖం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది వచ్చేందుకు అవకాశం లేనే లేదు దుఃఖం వచ్చేటువంటి అవకాశం లేనే లేదు రమణ వాకి ఇయం ఇయమ్ ఇది రమణ వాక్ రమణ వాణి ఉపదేశారం ఇంకేమడుగుతారు మీరు ఇంకేమన్నా ఉందే ఉపదేశ సారమంతా కలిపి ఒక వాక్యంలో చెప్పండి అన్నాడు ఏదో ఒకటి అడగడం కాదు చెప్పేవాడికి అడిగేవాడే చెప్పేవాడు సులకనని స్వామిజీ మీ అభిప్రాయం చెప్పండి సేమ్ అదే ఇంకేముంది నేను కొత్తగా ఏం చెప్తాను సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారహ వచిమి యథార్థత నా స్టేట్మెంట్ సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారం సమస్త సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారం వచ్మి చాకు గుడి కింద మావత్ వచ్మి వచిమి అంటే చెబుతున్నాను అని సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారం వచిమి యథార్థత వాస్తవంగా చెప్తున్నాను యథార్థత ృత్ నెక్స్ట్ లైన్ స్వయం మృత్ స్వయం భూ స్వయం మృత్ స్వయం భూత స్వయమేవాశిష అవశిష్య స్వయమేవాశిష్యే స్వయం మృత్వా స్వయం భూత్వ స్వయమేవ అవశిష్యతే స్వయమేవా అవశిషతే ఇది నేను చెప్పేది స్వామీజీ రమణ మహర్షి చెప్పినానికి మీరు చెప్పిందాన్ని డిఫరెన్సం లేదు ఆయన చెప్పిందే నేను చెప్పాను కాకపోతే ఆయన చెప్పిందంతా సమస్త వేదాంత సారము అని చెప్తున్నాను అంతకెళ్ళి సర్వ వేదాంత సిద్ధాంత ఉపదేశ సారం వచుమి యథార్థత వాస్తవంగా చెబుతున్నాను వినండి ఏంటో తెలుసా స్వయం మృత్వా జీవుడుగా నీవు చచ్చిపోయి స్వయం భూత్వ బ్రహ్మముగా నీవు ఉండిపోతు కదా కొత్తగా అయ్యేది ఏమీ లేదు బ్రహ్మంగానే ఉన్నావు తెలుసుకుంటున్నావు కాబట్టి స్వయం మృత్వా నేను జీవుడు అనేటువంటి నేను అహం జీవ అనేటువంటి భావన నశించి నేనే బ్రహ్మము అని తెలుసుకొని స్వయమేవ అవశిషతే అలాగే ఉండిపోవడం ఏదైతే ఉందో అది చైతన్య ఓకే అంతే అండి thank you. Oh. om purna madha purnamidam purnaapurna modachate purnasya purnamadaya purnamee va vasishyate om shanti shanti John